జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనస్వన్నోతి సాధనం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాబుగణ పన్నెండో శ్లోకం చూస్తూ ఉన్నాము కొంచెం లోతైన గంభీరమైన అర్థం కలిగిన శ్లోకము చాలా మటుకు చూశాము కంటిన్యూ చేద్దాము ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చే మేతి తాన్విద్ధి నహం తేషు ఈ సృష్టినంతని కూడా మూడు భావాలుగా విభజిస్తారు మూడు భావములు భావము అంటే ఉన్నది భవతీతి భావ ఉన్నదాని భావము అంటారు ఇప్పుడు మొత్తం సృష్టిని మీరు ఇది ఆలోచించండి ద్రవ్యము క్రియా జ్ఞానము అని మూడు రకాలుగా విభాగం చేయొచ్చు మొత్తం సృష్టి అంతా కవర్ అయిపోయింది ఇప్పుడు ద్రవ్యము అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్ భౌతిక పదార్థము ద్రవము కాదు ద్రవం ద్రవ్యంలో భాగం ద్రవం అంటే లిక్విడ్ అని అర్థం ద్రవ్యము దన్న క్రియా అంటే ఎనర్జీ ఎనర్జీనే క్రియా అంటారు క్రియ అంటే ఊరికే యాక్షన్ అనే కాదు వాళ్ళ ఎనర్జీ అన్ని రకముల శక్తి క్రియా అనబడుతుంది మూడవది జ్ఞానము ఇంటెలిజెన్స్ ఈ మూడు ఉంటాయి ఇప్పుడు చెట్టు ఉందనుకోండి చెట్టులో ద్రవ్యం ఉంటుంది తర్వాత దాంట్లో యాక్షన్ ఉంటుంది చెట్టు పెరుగుతూ ఉంటుంది కదా తర్వాత దాంట్లో తెలివితేటలు కూడా ఉంటాయి జ్ఞానం ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది మనిషి గున్నీ అనవసరపు తెలివితేటలు లేకపోయినా దానికి కావాల్సిన తెలుగుతేటలు దానికి ఉంటాయి ఇప్పుడు శీతాకాలం నేను చూస్తూ ఉంటాను నాకు ఎప్పటికే ఆశ్చర్యమే శీతాకాలం వస్తుంది మనం ఎలా గ్రహిస్తామో చెట్లు కూడా అలా గ్రహిస్తాయి ఎక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో చలి దేశాలలో శీతల దేశాలలో గ్రహించి శీతాకాలంలో వచ్చే ఆకులు ఉన్నట్లయితే వాటికి హాని అందుకోసం ఆకు ఒక్క ఆకు కూడా కనపడకుండగా మొత్తం బోర్డైపోయి ఉంటాయి చెట్లన్నీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇండియాలో శిశిర ఋతువులకే తెలుగులో ఎవరంటారు శిశిర ఋతువుని ఆకులు రాల్చే కాలము ఆ నెల వచ్చేప్పటికి ఆ పాల్గొన మాసం వచ్చేప్పటికీ చెట్లన్నీ ఆకులు రాల్చేస్తాయి ఎందుకని ఇంకా ఆ పైన చైత్రమాసం అంటే ఇంకా వేడి ఆ వేడిలో ఆకులు అలాగే ఉన్నట్లయితే ఆ చెట్టులో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా ఎగిరిపోతుంది ఆవిరైపోతుంది అప్పుడు చెట్టు డ్రై అయిపోయి డీహైడ్రేషన్ వచ్చి చచ్చిపోయే ప్రమాదం ఉంది ఆ వేడిని తట్టుకుని నిలబడాలి అంటే ఆకులు ఎక్కువ ఉండకూడదు అవి వాడికి తెలుస్తుంది సో దానికి కావలసిన తెలివితేటలు దానికి ఉంటాయి జ్ఞానము అలాగే కుక్క ఉందనుకోండి ద్రవ్యము క్రియా జ్ఞానము మూడు ఉంటాయి మనిషి కూడా అంతే ఈ విధంగా అంటే మీరు అనొచ్చు జడ పదార్థాలు కూడా రాయి ఉందనుకోండి దాంట్లో ద్రవ్యం అది ద్రవ్యము దాంట్లో క్రియ ఉంటుంది యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో చలనం ఉంటుంది తర్వాత ఆ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ వాటికి ఒక ఇంటెలిజెన్స్ వాటి కూడా ఉంటుంది ఈ సృష్టిలో ఇంటెలిజెన్స్ ఆ చైతన్యం యొక్క మహిమ లేని స్థానం లేనేలేదు కాబట్టి మొత్తం సృష్టి కూడా ద్రవ్యము క్రియా జ్ఞానము మూడు భావాలు దీంట్లో ఈ ద్రవ్యము అన్నది తామసాభావాహ తమోగుణము యొక్క వికారములే తమో గుణ కార్యములు తమోగుణం నుంచి పుట్టే ఏమర్థం మొత్తం ఎనర్జీ యొక్క ఎన్ని ఫామ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా రజోగుణము కార్యములు జ్ఞానము యొక్క అంశాలు ఎక్కడెక్కడైతే మీకు తెలివి ఒక నియతి ఆర్డర్ అంటారు కనపడుతూ ఉంటుందో అదంతా కూడా సత్వగుణము కార్యమే మొత్తం సృష్టి అంతా ఈ విధంగా ఈ సాత్విక రాజస తామసభావాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నా నుండియే ఆవిర్భవించినవి మత్త ఏవేతి తాన్విద్ది కాబట్టి ఒక పర్వతం ఉందనుకోండి ఇది ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఈశ్వరుడి నుంచి ఆవిర్భవించింది పర్వతం తామసం తర్వాత ఒక శక్తి వాయువు యొక్క శక్తి ఉందనుకోండి రాజసం అది ఈశ్వరుడి నుంచి ఆవిర్భవించింది ఒక తెలివితేటలు ఉన్నాయనుకోండి కొన్ని కొన్ని ప్రాణులలో అత్యద్భుతమైన తెలివితేటలు కనపడతాయి ఆ ఆ తెలివితేటలు వాటికి ఈశ్వరుని యొక్క అనుగ్రహమే ఈశ్వరుడి యొక్క చైతన్యం నుంచే ఆ విధంగా వచ్చింది అని మనం తెలుసుకోవాలి సర్వమునందు సర్వము నుండి ఈశ్వరు సర్వము కూడా ఈశ్వరుని నుండి ఆవిర్భవించినది అని ఈశ్వరుడు సర్వ జగత్కారణంగా మనం అర్థం చేసుకోవాలి దురదృష్టం ఏమంటే ఏదో ఒక సింబాలిక్గా చెప్పిన దాన్ని లిటరల్గా తీసుకునే ప్రమాదం వచ్చి అంచేతనే మతం వేరు వేదాంతం వేరు మత మత దృష్టి రిలిజియస్ దృష్టి స్పిరిచువల్ దృష్టి తేడాగా ఉంటాయి రిలిజియన్లో ఎలా ఉంటుంది దేవుడు ఎక్కడో ఉంటాడు వైకుంఠంలోనో కైలాసంలోనో లేకపోతే హెవెన్లో ఉంటాడు వైకుంఠంలో కైలాసంలో ఉంటే అది లోకల్ గాయ్ హెవెన్లో ఉన్నాడంటే వాడు ఎక్కడి నుంచో బ్రిటన్ నుంచో లేకపోతే అమెరికా నుంచో దిగుమతి అయినవాడు ఇంపోర్త్ అయినవాడు సో మొత్తానికి తప్ప చెప్పే మాట ఒకటే దేవుడు ఎక్కడో బయట ఉంటాడు ఎక్స్ట్రా కాస్మిక్ గాడ్ అని అంటారు అంటే ఈ సృష్టికి అతీతంగా ఎక్కడో ఉండే దేవుడు మరి ఆ సృష్టిని నడిపించే వాళ్ళు ఏమంటే ఆయనే నడిపిస్తున్నాడు రిమోట్ రిమోట్ కంట్రోల్లో ఆ దూరంగా ఉండే ఆయన నడిపిస్తున్నాడు అని ఇలాగ చెప్తారు అదేమీ సరికాదు ఎందుకంటే నా నుండియే ఈ సకల సృష్టి కూడా వచ్చినది అని ఆయన అంటున్నాడు కదా భాష్యకారులు ఏమంటారు చూద్దాము కించ య ఇటీ అంటే శ్లోకం ఏ అని ప్రారంభమైందని అర్థం కింఛ అంటే ఇంకా ఏమంటే అంటే అభిప్రాయం టాపిక్ేం మారలేదో అవిభూతి టాపిక్ే నడుస్తుంది అని ఏ చైవ సాత్వికా సత్వ నివృత్ భావా సత్వము సత్వగుణము చేత నిర్వహించబడిన పదార్థములు అంటే వాటిల్లో ఆ తెలివి ఇంటెలిజెన్స్ అధికంగా ఉంటుండే అది సత్వగుణము కంట్రిబ్యూషన్ అటువంటి భావములు మీకు ఎక్కడ కనపడితే అవన్నీ కూడా నా నుండియే వచ్చినవి అని తెలుసుకొనుము అని అనే అభిప్రాయం సత్వ నివృత్త భావా పదార్థా మొత్త నా నుండియే వచ్చినవి అని దాని యొక్క అర్థం ఇప్పుడు మనలో కూడా ఉంటాయి భావాలు మీకు శమధమాదులు ఉన్నాయనుకోండి శమ అంటే మనోనిగ్రహము దమ అంటే ఇంద్రియ నిగ్రహము త్రితిక్ష అంటే సుఖదుఖాలను సహించుట శీతోష్ణాదులను సహించుట ఇటువంటి లక్షణాలు ఉన్నాయనుకోండి అవి సాత్వికభావములు మనో మనోవృత్తులని మీరు మూడు రకాలుగా విభజించవచ్చు సో అవి సాత్వికములు తర్వాత ఆశ తృష్ణ లోభము కోరికలు భయములు ఇవన్నీ కూడా రాజస్వములే భయం కూడా రాజస్వమే రజోగుణ భావము తర్వాత నిద్ర ఇంకా అతి నిద్ర ఏదో ఎంతో కొంత నిద్ర వస్తున్నాం సోమరితనం ఆలస్యము అంటే డిలే అని అర్థం కాదు తెలుగులో అలా అంటారు ఆలస్యంగా వచ్చేటంటే లేటుగా వచ్చేటది కానీ సంస్కృతంలో విలంబము అంటారు సంస్కృతంలో ఆలస్యం అంటే సోమరే అర్థం సోమరితనం సో క్లాసు ఆరున్నరకు ఆరింటికి క్లాసు అనుకోండి అలా ఉరికే సాగ తీసుకుని ఆరున్నరకో పావుతో ఏడింటికో రాటం దాన్ని ఆలస్యం సోమవరితనం అని అర్థం లేటర్ కాదు తర్వాత ప్రమాదం ఉండి మరిచిపోవడం ప్రమాదం అంటే యాక్సిడెంట్ కాదు ఈ తెలుగు పదాలు సంస్కృత పదాలు కొంచెం చూసుకోవాలి ప్రమాదం అంటాడు శ్రీకృష్ణుడు అంటాడు ప్రమాద ఆలస్య నిద్రోత్ అని మూడు వేశాడు అవి తమో గుణ లక్షణాలు పద్నాలుగో అధ్యాయంలో సో మరిచిపోవడం అదే ఈవేళ ఆదివారం క్లాసు ఉండాలి అని సోమవారం గుర్తొస్తుంది ఆదివారం క్లాస్ అయిపోయాక గుర్తొస్తుంది అది దాన్ని ప్రమాదము అంటారు సో ఇవన్నీ తమో గుణ లక్షణాల మనస్సు నుంచి మనస్సులోనే ఉంటాయి ఇవి తామసములు ఇక్కడ అందం ఏమిటంటే ఈ సాత్వికము రాజసము తామసము మూడు మనోవృత్తులు కూడా ఆత్మ చైతన్యం నుంచే ఆవిర్భవిస్తాయి పరమేశ్వరుడు ఆత్మ చైతన్య రూపంగా ఉంటాడు ఈ మనో మనోవృత్తులన్నిటినీ ఆయనే అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి మూడు రకముల మనోవృత్తులు కూడా నా నుండియే ఆత్మరూపుడు అనేది నా నుండియే వచ్చినవి అని అర్థము తర్వాత జాగ్రత్త కేవల సత్వగుణ ప్రధానంగా ఉంటుంది ఎందుకంటే మనస్సు ఇంద్రియములు కలిసి అన్నీ తెలుసుకుంటూ ఉంటారు తర్వాత స్వప్నావస్థ కేవల రజోగుణ ప్రధానము కేవలం మనస్సు అక్కడ రీలు తిరిగినట్టుగా తిరిగిపోతా మీకు ఒక స్వప్న ప్రపంచాన్ని సృష్టించి ఇక నిద్రావస్థ అంటే ఇంకా అలా మొత్తుగా పడి ఉండడం అది తామసము తామసావస్థ కాబట్టి సాత్వికావస్థ జాగ్రత్త రాజసావస్థ స్వప్నము తామసావస్థ నిద్ర సుశుక్తి ఈ మూడు అవస్థలు కూడా ఆత్మచైతన్యం నుంచే ఆవిర్భవించినవి అని ఏ చైవ సాత్వికాభావా రాజసా తామసాశ్చయే ఇక కర్మలుంటాయి యజ్ఞము పూజ ఇటువంటి కర్మలు చేశారనుకోండి మీరు వాటిని సాత్విక కర్మలు అంటారు తర్వాత ఈ రాజస కర్మలు ఉంటాయి అంటే మీరు బిజినెస్ చేసి దాన్ని బాగా డైవర్సిఫై చేసేసి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడం అయితే ఓ ఉద్యోగం చేస్తావు మళ్ళీ పార్ట్ టైం ఉద్యోగం మరొకటి మొదలుపెట్టి మరింత డబ్బు సంపాదించటం ఈ సంపాదించిన డబ్బుని భోగాల్లో అనుభవించటం ఇదంతా రాజస కర్మలు తర్వాత తామస కర్మలు అంటే అలా మత్తుగా ఓ సోఫాలో కూర్చొని పొటాటో చిప్స్ తింటూ టీవీ చూస్తే కాలక్షమం చేయటం దీన్ని తామసం అంటారు కదా దీన్ని హిందీలో నికమ్మ అంటారు హిందీలో అలా అంటారు సో ఈ మూడు స్థితులు కూడా మనిషిలో ఉండేవి ఒకే క్రియాశక్తి నుంచి వస్తాయి ఆత్మస్వరూపం రెండు రకాలుగా ప్రకటన అవుతుంది క్రియాశక్తి జ్ఞానశక్తి ఒకే ఆత్మస్వరూపం నుంచి ఉదయించే క్రియాశక్తి ద్వారానే ఈ మూడు రకముల క్రియలు మనకి అనుభవానికి వస్తూ మూడు రకముల స్థితులు సో ఈ మూడు కూడా ఆత్మస్వరూపుడనైనా నా నుండియే ఆవిర్భవించినవి అని మీరు అర్థం చెప్పవచ్చు భాష్యం రాజసాహ రజో రజోగుణముని చేతన నిర్మాణము చేయబడినవి నిర్మించబడినవి తామసాహ తమో తమో గుణము చేత నిర్వహించబడేటువంటివి ప్రాణులు కావచ్చు పదార్థములు కావచ్చు మానసిక స్థితులు కావచ్చు అవస్థలు కావచ్చు సర్వము అన్ని భావా అనే పదంలో ఉన్నదేదో అది భావము అనే పదం భవతీతి భావ అలాగనమాట ఇవన్నీ కూడా ఒకే పరమాత్మస్వరూపం నుంచి ఆవిర్భవించినవి అయితే ఈ భావములు ఇప్పుడు ఒకళ్ళలో సాత్విక ఇంకొకళ్ళలో రాజసాల ఎందుకు వేరువేరుగా ఎందుకున్నాయి అంటే అది పూర్వకర్మఫలంగా ఉంటుంది ఏ ఏకే చి ప్రాణినాం స్వకర్మవశాత్యంతే భావా అది ప్రాణులు తాము ఈ జన్మలోనూ పూర్వజన్మలలోనూ చేసుకున్నటువంటి వేరువేరు కర్మలకు వశులై పరవశులై అంటే కర్మల యొక్క అధీనంలో ఉంటూ అస్వతంత్రులుగా ఉంటూ ఆ కర్మలు నిర్మాణం చేసినటువంటి భావాలను పొందుతూ ఉంటారు కనుక కొన్ని ప్రాణులు శుద్ధ సాత్విక ప్రాణులుగా ఉంటాయి ఉదాహరణకి ఆవు సాత్వికమైన ప్రాణి సాధారణంగా పొడిచే ఆవు అని పని కట్టుకుని చెప్తారు అరే ఆవు పొడుస్తుంది రో పని కట్టుకుని దానికి మార్పు వేస్తారు ఇది పొడుస్తుంది ఎందుకంటే ఆవు పొడవదు అందాన్ని దాని దానికి మరీ చికాకు కలిగిస్తే ఉరిగా ఇలా ఇలా తల ఊపుతుంది అక్కడ ఎక్కడ ఉన్న అక్కడే ఊపుతుంది తప్ప అటాక్ చేయదు కాబట్టి ఆవు సాత్విక జంతువు ఏదైనా ఒకటి దారి తప్పి అటాక్ చేసే లక్షణం కలిగి ఉంటే దాన్ని పొడిచి ఆవురాది అంటారు అంటే జనరల్గా సాత్విక జంతువు తర్వాత మేక రాజస జంతువు అలా అలా వహించే నేను ఉంటే ఒక దృష్టాలతో ఇస్తున్నా మీరేమైనా లేడీ లేడీ రాజస జంతువు ఎందుకని అది ఎప్పుడూ అలా ఉంటుంది చకితహరిణి అలా భయపడేటువంటి లేడీ అని చకితహరిణి ప్రేక్షణ నిమ్న నాభి అన్నాడు కాళిదాసు మేఘ సందేశంలో ఎక్కడో కాబట్టి ఆ లేడీ భయపడుతూ ఉండే లేడీ రాజ రజోగుణం ఎప్పుడూ అలా భయభయంగా ఉండడం హడావిడిగా ఉండడం ఎక్కడో దోడు కూర్చోలేడు ఇట్నుంచి అటునుంచి గెంతులు వేస్తూ ఉంటాడు మనిషి కూడా లేడు కూడా అటువంటిదే అది రజోగుణము ఇక కొండచిలువ తమోగుణం అలా పాడు ఎక్కడికే వెళ్ళదు తమోగుణం సో కొంతమంది మహాత్ములు ఆజగర వృత్తి అని అంటే ఆ కొండ చిలువ వంటి జీవిత శైలిని అవలంబిస్తారు మహాత్ములు అది గొప్ప వృత్తి కొండచిలువ గొప్పది కాకపోవచ్చు కొండచిలువ యొక్క జీవన లక్షణం మనం స్వీకరిస్తే అది గొప్ప లక్షణంగానే చెప్పారు దత్తాత్రేయ గీతలో కూడా వచ్చింది భాగవతంలో అది కొండచిలువ ఏం చేస్తుంటే అలా ఉంటుంది దాని దగ్గరికి ఏదైనా ఆహారం వస్తే పుచ్చుకుంటుంది దగ్గరికి వచ్చింది వదిలిపెట్టదు ఎక్కడికి ఆహారం కోసం వెతుక్కుంటూ బయలుదేరదు ఉన్నతోటి ఉంటుంది అలాగే ఈ మహాత్ములు కూడా ఎక్కడో మూల పడి ఉంటారు అలా ఆత్మనిష్ఠులే ఉంటారు సో ఎవడో తీసుకొచ్చా భోజనము పలహారము ఏదో ఇచ్చిపోతారు అది తినేసి మింగేసి మళ్ళీ పడి ఉంటారు అలా దీన్ని ఆజగరీ వృత్తి అని వర్ణిస్తారు కాబట్టి అజగరము అది తామసమైన ప్రాణి సో ఈ విధంగా లోకంలో మీకు సాత్విక రాజస తామస ప్రాణులు ఎన్నెన్నో ఉంటాయి మరి ఆ ప్రాణి అలా ఎందుకు ఉంది అంటే పూర్వకర్మను బట్టి ఉందండి పూర్వకర్మను బట్టి మరి ఆ పూర్వకర్మ ఎందుకు వచ్చిందంటే దానికి పూర్వం ముందుండే కర్మను బట్టి పూర్వకర్మ వచ్చింది సో ఈ విధంగా రకరకాలుగా ప్రాణులు ఉంటాయి ఈ ప్రాణులన్నీ కూడా నా నుంచియే అంటున్నారు ఆయన తాన్ మత్త ఏవా జాయమానానితీ విద్ధి సర్వాన్ సమస్తాన్ అవన్నీ కూడా ఒక్కటి కూడా విడిచిపెట్టకుండగా ఆ ప్రాణులన్నీ కూడా నా నుండి మాత్రమే ఆవిర్భవించినవి ప్రకటమైనవి అని తెలుసుకో కాబట్టి అంచేతనే అవతారాల్లో కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దేవుడు ఒక అవతారం గొప్పది అని ఇంకో అవతారం తక్కువదని ఆయన అనుకోలేదు ఆయన మనిషిగా అయిన వచ్చాడు దేవతగా అంటే వామనుడు ఉపేంద్రుడిగా అయిన వచ్చాడు శ్రీకృష్ణుడుగా అయిన వచ్చాడు చాలా అందమైన సుందరమైన ఆనందస్వరూపుడుగా రాముడుగా అయిన వచ్చాడు తర్వాత పక్షిగా అయిన వచ్చాడు పక్షిగా అంటే ఏదో ఉంటుంది ఏదో అవతారం ఉంటుంది ఆఖరికి వరాహమై అయిన వచ్చాడు వరాహాన్ని ఎవరో ఇష్టపడరు కొన్ని మతాల్లో అయితే వరాహం అది మహాపానికి చిహ్నంగా కూడా చూస్తారు వరాహాన్ని మామూలు మానవులు వరాహం ఇటు వస్తుంటే ఆటిపోతారు ఎందుకంటే వరాహం మీద ఒక వ్యతిరేక భావం ఉంటుంది అంటే అది కొంత అశుచికి నిదర్శనంగా స్వీకరిస్తారు కాబట్టి వరాహాన్ని ఇష్టపడరు కానీ మరి భగవంతుడు ఏ వరాహంగా రావడం ఏమిటి అదేమో అంత శుచి పశువు కాదు కదా అని మానేశాడా మానేయలేదు వరాహ రూ వరాహమూర్తిగా ఆవిర్భవించినాడు వరాహ అవతారం వరాహ పురాణం కూడా ఉంది చేపగా వచ్చాడు సో మత్స్య ఏ రూపాన్ని వదిలిపెట్టలేదు అన్ని రూపాల్లోనూ వచ్చాడు అంటే దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది నిజానికి ఆ అవతారంలో మాత్రమే అని కాకుండా ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణులు సాత్విక రాజస తామస ప్రాణులన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క రూపములే అని మనకు తెలిసింది ఆయన నుంచియే ఆవిర్భవించినవి ఇప్పుడు ద్రష్టాదృశ్యము ఇది నేను కొంత నిన్న డిస్కస్ చేశాను ఇప్పుడు చూడండి ఈశ్వరుడి నుంచి జగత్ అంతా ఆవిర్భవించింది జగత్ ఎలా ఉంది అనేకముగా ఉన్నది ఈశ్వరుడు అనేకమా ఒకట ఒకటి చూడండి దీన్ని వి అంటే కారణానికి కార్యము విపరీతంగా ఉంది చూడండి ఇప్పుడు బంగారం నుంచి నెక్లెస్ వచ్చింది అని మీరు అన్నప్పుడు దాన్ని పరిణామము అంటారు బంగారంలోనే దాన్ని ఒక రూపం మారి ఇంకో రూపానికి వచ్చింది మీరు బిస్కట్గా ఇస్తారు బంగారాన్ని కంసాలకి బిస్కట్ రూపంలో ఇచ్చారనుకోండి ఆయన మీకు నెక్లెస్ రూపంలో వాపస్ ఇస్తాడు అంటే ఆయన చేసింది ఏమిటి దానికి రూపాన్ని మార్చేటంటే ఒక రూపాన్ని నుంచి ఇంకో రూపానికి మారింది దాన్నే పరిణామము అంటారు మీరు ఇచ్చిన బిస్కట్ బంగారంది అయితే ఆయన ఇచ్చిన నెక్లెస్ దేందవుతుంది బంగారందే అవుతుంది అంతే బంగారం బిస్కట్ ఇచ్చి వెండి నెక్లెస్ తెచ్చుకోరుగా అలా అయిపోయిందండి పరిణామంలో అలా విపరీతం అయిపోయిందని అంటే ఒప్పుకుంటుందా ఒప్పుకోరు కాబట్టి అది ఎలా ఉందో అలాగే ఉంటుంది అది పరిణామం యొక్క లక్షణం ఇప్పుడు మట్టితో కొండ చేశారనుకోండి మట్టి కొండ వస్తుందా లేకపోతే వెండి కుండ వస్తుందా మట్టి కుండే వస్తుంది ఎందుకంటే పరిణామంలో ఈ మట్టి కొండలో కాఫీ తాగారనుకోండి మట్టివాసన వేస్తుందా లేకపోతే ఏ వాసన లేకుండా ఉంటుందా మట్టివాసన వేస్తుందా ఎందుకని మట్టి నుంచి వచ్చింది కనుక ఆ లక్షణాలన్నీ దీనికి ఇది పరిణామంలో ఉండే పరిణామము అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు ట్రాన్స్ఫర్మేషన్ సో ట్రాన్స్ఫర్మేషన్లో ఆ పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఈశ్వరుడు నుంచి జగత్తు వచ్చిందన్నారా ఈశ్వరుడు ఏకహ జగత్తు అనేకము అసలు అదండి ఈశ్వరుడు చేతనుడు జగత్తు జడము ఈశ్వరుడు కాలాతీతుడు పుట్టుకా మరణము లేనివాడు జగత్తు కాలాంతర్గతము ఒక కాలంలో పుట్టి మరో కాలంలో గిట్టుతుంది తర్వాత ఈశ్వరుడు అవినాశి జగత్తు వినాశి ఈశ్వరుడు సత్యము జగత్తు మిథ్య ఇది ఇది పరిణామానికి ఫిట్ అవుతుందా ఇది ఫిట్టు కాదు ఎందుకంటే ఈశ్వరుడు ఎలాంటి జగత్తు కూడా అలాంటిది పరిణామం ఇది పరిణామం ఎలా గుట్టుతుంది కాబట్టి ఈశ్వరుడు జగత్తునకు పరిణామ ఉపాదాన కారణం కాదు నిన్న నిమిత్త పరిణామ ఉపాదాన కారణం గురించి చెప్పాను కదండి అభిన్న నిమిత్తోపాదానం చెప్పాను కదా చెప్పానా క్లాసులో ఓకే కాబట్టి ఈశ్వరుడు అభిన్న నిమిత్తోపాదానమే కానీ పరిణామరూపమైన అభిన్న నిమిత్తోపాదానం కాదు మరి వివర్త అభిన్న నిమిత్తోపాదానము వివర్త అంటే ఈ వివర్త అన్నది కొంచెం చిత్రమైన చిత్రమైన టాపిక్ అది అది దాన్ని జాగ్రత్తగా ప్రిన్సిపల్ని కొంచెం కాషస్గా అర్థం చేసుకోవాలి నేను దృష్టాంతం చెప్పి మళ్ళీ వెనక్కి వస్తా ఇప్పుడు ప్రాజెక్టు నుంచి కాంతి బయలుదేరుతుంది ఈ కాంతియే సినిమా తెర మీద అనేక రూపాలు పొందుతుంది కాంతి ఒక్కటే కానీ సినిమా తెర మీద దాని నుండి పుడతాయి రూపాలన్నీ దాని నుంచే పుడతాయి సినిమా తెర మీద కనపడే రూపాలన్నీ కూడా కాంతి నుంచి పుడతాయి ఈ పుట్టే రూపాలు అనేకము కానీ కాంతి ఒక్కటి ఈ రూపాలు ఎలా ఉంటాయి ఇటు ఇటు కదులుతూ ఉంటాయి కానీ కాంతి ఎందు చలనం ఉండదు కాంతి కదలదావు కాంతి నిశ్చలంగా ఉంటున్నది అలా తెలుసుకోండి కాంతి ఏమి కదలదు కాంతి ప్రకాశము నిశ్చలంగా ఉంటుంది సినిమా తెర కదులుతుందా ప్రకాశించే తెర కదులుతుందా కదలదు కానీ దానిమీద కనపడే పదార్థములన్నిటి కూడా మీకు క్రియ కనపడుతుంది తర్వాత ఈ పదార్థములలో ప్రాణము గలవి ప్రాణము లేనివి రెండు ఉంటాయి వాటికి అతీతంగా ఉంటుంది ప్రకాశం పదార్థముల్లో హీరో విలన్ అంటే ధర్మము అధర్మము రెండూ ఉంటాయి కానీ ప్రకాశము అతీతంగా ఉంటుంది అంటే ప్రకాశమే ఇవన్నీ అయింది కానీ ప్రకాశములో ఉన్న ధర్మాలు వీటి లేవు వీటికి అవలక్షణాలు అంటే ఒకప్పుడు కనపడి ఇంకోప్పుడు కనపడడం మానేస్తాయి వేరే ప్రకాశంలో అలాంటిది లేదు సినిమా మొదలవుతుంది ఆరంభం ప్రకాశం మొదలు కాదు అంతము కాదు ఆరంభము కాదు అంతమూ కాదు కాబట్టి దీన్ని వివర్తము ప్రకాశంలో మార్పు వచ్చి ఈ బొమ్మలన్నీ వచ్చాయా లేదు ప్రకాశంలో ఏ మార్పు లేకుండానే ఈ బొమ్మలన్నీ సినిమా తెర మీద మీకు కనపడుతున్నాయి తెలిసిందండి ఇప్పుడు దీన్ని వివర్తము వివర్తము యొక్క లక్షణం ఏమిటంటే ఆ ప్రకాశము తనలో తాను ఏ మార్పులు చెందకుండానే ఈ నానా రూపములను ప్రకాశింపజేస్తూ ఉంటుంది అది ఒకటం ఈ ప్రకాశము సత్యము ఆ ప్రకాశంలో కనబడే నానా రూపములు మిథ్య సత్యములు కావు అది రెండో అంశం ప్రకాశము ఈ రూపములన్నిటికీ ఆశ్రయము ఆధారము కానీ ప్రకాశము మాత్రం ఆ రూపాలపై ఆధారపడదు ఆ రూపములు ప్రకాశములకు ఆధారము కావు ఇది మూడో అంశం ఇక నాలుగో అంశం ప్రకాశము నిత్యము అవినాశి ఈ రూపములు వచ్చిపోయేవి నశించేవి నాలుగో అంశం కాబట్టి ఇక్కడ మీకు ఇంత ఈ వర్ణాన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే ప్రకాశము తన స్వరూపంలో ఎట్టి మార్పులు తేడాలు చేంజెస్సు ఏమీ లేకుండగా తన స్వరూపము కంటే పూర్తిగా విరుద్ధమైనటువంటి మిథ్యాభూతములైన అనేక రూపములను ప్రకటిస్తుంది తెలిసిందండి ఓ దాన్ని వివర్తము అంటారు వివర్తము అంటే విపరీత వర్తం మీరు కొంచెం ఓపిక పట్టాలి ఈ సెక్షన్లో ఇది పురాణ కాలక్షేపం కాదు కదా మరి పురాణ కాలక్షేపము పక్కన ఆర్కెస్ట్రా చెప్పుకుంటూ పోతుంటే గంట మూడు గంటలు కూడా కూర్చోవచ్చు కానీ మరి ఇలాంటి చర్చ దగ్గరికి వచ్చేవాడు కొంచెం ఓపిక ఉండాలి ఏమిట్రా ఇలాగే ఏవో చెప్పుకొస్తున్నాడని మీరు చికాకు పడితే వర్కౌట్ కాదు అలా చెప్పడం నా అలవాటు మరేమనుకో కాబట్టి వివర్తము ఇప్పుడు ఈ ఈ దృష్టాంతం మీకు వచ్చేసింది కనుక ఇప్పుడు దార్ష్టాంతికం దగ్గరికి రండి ఈశ్వరుడు ఒక్కడు అద్వితీయుడు జగత్తు సద్వితీయము అంటే అనేకము ఈశ్వరుడు అవినాశి జగత్తు నశ్వరము ఈశ్వరుడు పుట్టుక చావు వాటికి అతీతుడు కాలమునకతీతుడు జగత్తు పుట్టుక చావు గలది కాలాంతర్గతమై ఉంటుంది ఈశ్వరుడు చేతనుడు జగత్తు జడము ఈశ్వరుడు అవిక్రియుడు జగత్తు వికారములు చెందేది ఈశ్వరుడు నిత్యుడు జగత్తు మిథ్య అలాంటి జగత్తు ఆ వచ్చింది కాబట్టి పరిణామం ద్వారా రావడం కుదరదు కాబట్టి జగత్తు ఈశ్వరుని యొక్క వివర్తము వివర్త కారణము దీనికి ఇంకో దృష్టాంతం ఓ దృష్టాంతమైన మరొకటి ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు కలగంట మీరేమిటి చైతన్యం మీరు ఎరుక తెలివి మీరు ఆ తెలివి నుండి ఒక స్వప్న ప్రపంచం పుట్టుకొస్తుంది ఆ స్వప్న ప్రపంచం తెలివి ఒక్కటి ఆ స్వప్న ప్రపంచం ఆరంభమై అంతమవుతుంది తెలివి ఆరంభము కాదు అంతమూ కాదు స్వప్న ప్రపంచం కనపడేదే ఉన్నది కాదు తెలివి ఎప్పుడూ ఉన్నదియే కాబట్టి తెలివి యొక్క తెలివి నుండి పూర్తిగా తెలివికి విరుత్ తెలివి అంటే ఎరుక దాని చైతన్యం దాని నుంచి పూర్తిగా చైతన్యానికి విరుద్ధమైన స్వప్నప్రపంచం ప్రపంచం ఆవిర్భవిస్తుంది అది ఎలా ఆవిర్భవించిందండి అదే మాయా అని ఆ స్వప్న ఆ చైతన్యము యొక్క వివర్తము అదేవిధంగా ఈ జగత్తు పరమేశ్వరుని యొక్క వివర్తము అందుచేతనే ఆ విషయాన్ని సూచిస్తూనే ఆయన ఏమన్నారు నత్వహంతేషు తే మయి నేను వాటిపై ఆధారపడి లేను అవి అసత్యములు మిథ్యా కానీ ఆ మిథ్యా రూపములన్నీ కూడా నాయందు ఆధారపడి ఉన్నాయి తే ఇది సిద్ధాంతం చాలా ప్రధానమైనటువంటి దీన్ని వేదాంతిక్ కాస్మాగునీ అని చాలా ప్రధానమైన ప్రక్రియ ఇంపార్టెంట్ టాపిక్ ఏం యద్యపి తే మత్తో జాయంతే తిహన్షు తదీన తద్వశాంసారిణ వెరీ ఇంట్రెస్టింగ్ సో ఈ భావములన్నీ సాత్వికరాజస తామసభావములన్నీ నానుండియే పుట్టినవి కానీ నేను వాటి ఎందు లేను వాటి ఎందు లేను అంటే అర్థమేంటి వాటిలో కూర్చునిలేను అని కాదు అలా కాదు తదధీనుడను వాటికి అధీనుడను కాను అంటే వాటికి వశములో లేను అవి నా వశంలో ఉంటాయి కానీ నేను వాటికి వశములో లేను దీనికి వ్యతిరేక దృష్టాంతమే ఇవ్వగలుగుతారు ఈశ్వరుడు ఈ ప్రకృతి యొక్క వశములో లేడు అన్నదానికి ఇంకో దృష్టాంతం మీరు అనుకూల దృష్టాంతం ఇవ్వలేరు ఎందుకంటే ఈశ్వరుడు ఒక్కడే కదా కాబట్టి వ్యతిరేక దృష్టాంతం ఏమిటంటే యథా సంసారిణ అది వ్యతిరేక దృష్టాంతం ఎలా అయితే సంసారు అంటే ఈ దేహా దేహాభిమానముతో దేహము మనస్సు వీటి యొందో అభిమానము కలిగి నేను పుట్టినవాడను మరణించబోయేవాడను అనే పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని తన ఎందు ఆరోపించుకున్నటువంటి అజ్ఞానులు అని అర్థం సంసారులో ఉంటాయి సో ఈ సంసారులు వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ జగత్తుకి వశులై ఉంటారు పరవశులై ఉంటారు స్వతంత్రులుగా ఉండరు జగత్తులో ఉండే ద్రవ్యములకు వీళ్ళు వశులై ఉంటారు ఈ ద్రవ్యాలు ఉంటే కానీ నా బతుకు లేదు అనుకుంటాడు అలాగే జగత్తులో ఉండే రాజ్య స్వభావాలు ఉంటాయి వాటికి వశులై ఉంటారు తృష్ణ ధనమునందల తృష్ణ భోగల భయము ఇవన్నీ రాజ్య స్వభావాలు వీటికి పరవశులైపోయి సంసారులు దుఃఖిస్తూ ఉంటారు తర్వాత ఏవో త రా సాత్విక భావాలు ఉంటాయి తెలుస్తూ ఉండే విషయాలు వేటి వేటినైతే మనం తెలుసుకుంటూ ఉంటామో వాటన్నిటికీ కూడా మనం వశూలమైపోయి బానిసలమై మనం జీవిస్తూ ఉంటాం ప్రకృతికి బానిసలుగా జీవిస్తూ ఉంటాం అది సంసారుల యొక్క లక్షణం కానీ ఈ ప్రకృతికి అతీతంగా ఉంటూనే ప్రకృతిని తన వశంలో ఈశ్వరుడు ఉంటాడు అంతే తేడా జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటంటే బొమ్మ బురుషువులాగా ఆ జీవుడు తన ప్రకృతి తాదాత్మ్యాన్ని తిరస్కరించి శుద్ధచేతనుడుగా నిలబడితే వాడే ఈశ్వరుడైపోతాడు శుద్ధచేతనుడైన పరమాత్మ ప్రకృతి కార్యములైన దేహాదులతో తాదాత్మ్యాన్ని చెంది పరిచ్ఛన్న భావాన్ని తన నెత్తిమీద ఆరోపించుకుంటే ఆ పరమాత్మే జీవుడైపోతాడు అంతే ఇట్ దట్ సింపుల్ కాబట్టి సంసారంలో వలె నేను ఈ ప్రకృతి కార్యం ప్రకృతి భావములకు వశుడను కాను తే తేపున మయి మద్వశాహ మద్ధీనా కానీ అవిమాత్రము అంటే సాత్విక రాజస తామస భావాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము నాయందే ఆధారపడి ఉంటాయి అంటే ఇప్పుడు ఘటము ఈ ఘటమున్నది ఈశ్వరుడు ఘటంపై ఆధారపడి లేడు కానీ ఘటము ఈశ్వరునిపై ఆధారపడి ఉంది సంథింగ్ లైక్ దాట్ ఇప్పుడు ఆత్మ చైతన్యము ఘటాన్ని తెలుసుకుంటుంది కానీ ఘటముపై ఆత్మచైతన్యం ఆధారపడి ఉండదు ఆత్మచైతన్యం యొక్క ప్రకాశము లేనిదే ఘటము తనంత తెలియబడదు ఏది తెలియబడదో అది ఉన్నట్టే కాదు అసలు తెలియబడాలి ఉంది అనాలంటే ఇప్పుడు ఘటము ఉంది అన్ని ఘటం చెప్తోందా తన ఉనికిని తాను చాటుకుంటోందా ఘటం లేదు వీడు తెలుసుకునేవాడు తెలుసుకొని ఉంది అంటున్నాడు కాబట్టి ఉందికి మూలంలో ఏముతుంది తెలుసుకోవడం ఉంది తెలుసుకున్నాక ఉంది వీడు తెలుసుకోలేదనుకోండి ఎవడోహుడు తెలుసుకోవాలి మొత్తానికి మీరు పక్క వాళ్ళు ఎవడోహుడు ఉంది అనాలి తెలుసుకోకుండా ఉంది అనడం కుదరదు ఎవడూ తెలుసుకోలేదనుకోండి ఉంది అనే మాట కుదరదు మీకు నిన్న క్లాసులో హోంవర్క్ ఇచ్చాను చూడండి జన్ అదే ఇది కాబట్టి ఆత్మచైతన్యంలో ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి భావాలన్నీ ఆత్మచైతన్యము వీటిపై ఆధారపడి లేదు ఆత్మచైతన్యము అన్న ఈశ్వరుడు అన్న అది సంగతి ఆ శ్లోకం పూర్తయిపోయింది పన్నెండోది పదమూడవ శ్లోకం త్రిభర్గుమయర్భావైత్ మోహితనాభ్య పరమేశ్వరవ్యయం మేభ్య పరమవ్యయ శ్లోకం దీనికి అవతారికి చూస్తే మనకి ఆ గడిచిన శ్లోకానికి దీంతో ఉండే సంబంధం బాగా తెలుస్తుంది ఏవం భూతమే పరమేశ్వరం నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావం సర్వభూతాత్మానం నిర్గుణం సంసారదోషీజప్రదాహ కారణం మాం నాభిజానా జగత్ ఇది అనుక్రోషం దర్శయతి భగవాన్ భగవాన్ అంటే శ్రీకృష్ణ భగవానుడు అనుక్రోషమును చూపిస్తున్నాడు అనుక్రోషము లేక ఆక్రోశము అని అంటే దుఃఖపడ్డాం ఆయన అయ్యో పాపం అని దుఃఖపడుతున్నాడు ఎవరి గురించి తన గురించి కాదు ఈ సంసారుల గురించి దుఃఖపడుతున్నాడు ఆయన అయ్యో పాపం వీళ్ళు వెరిమొహాలు సత్యాన్ని తెలుసుకోలేక అవస్థపడుతున్నారు అని దుఃఖపడుతున్నాడు ఇప్పుడు ఒక రోగంతో బాధపడుతూ ఉంటాడు బాధపడుతుంటే డాక్టర్ చూసి ఏమనుకుంటాడు అయ్యో వెరిమొహం రోగంతో అలా సరైనటువంటి మందు వేసుకోవచ్చు కదా లేకపోతే సరైన ఆహారం తిని ఆ రోగాన్ని దూరం చేసుకోవచ్చు కదా అయ్యో పాపం వెరిమొహం చెప్తే అర్థం చేసుకోడు తనంతా తనకు తెలియదు అయ్యో వెర్రిమొహం కష్టపడుతున్నాడు అని అనుకున్నాడు అనుకోని డాక్టరు దాన్ని ఏమంటారు అనుక్రోషము అంటారు అటువంటి అనుక్రోషాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ సంసారుల గురించి చూపిస్తున్నాడు ఎందుకని చూపిస్తున్నాడు అంటే జగత్తు మాం నాభిజానా జగత్తు నన్ను తెలుసుకోలేకుండా ఉన్నది జగత్ అంటే జగత్తులో ఉన్న జనులు అర్థం జగత్ అంటే ఈ గోళాలు ఇవన్నీ తెలుసుకున్నాయి తెలుసుకోలేదని కాదు జగత్తులో ఉన్న జనులు అర్థం ఇది ఎలాగంటే హైదరాబాద్ లేకపోతే బాంబే బాంబే డజంట్ లైక్ హాకీ అన్నారనుకో ఏదో సమదృష్టాంతం బాంబే డజంట్ లైక్ హాకీ బాంబే లైక్స్ క్రికెట్ అన్నారనుకోండి అంటే బాంబేలో ఉన్నటువంటి ఆ వీధులు అవన్నీ కూడా క్రికెట్ని లైక్ చేస్తాయనా కాదు దాని అర్థం ఏంటంటే బాంబే అంటే అర్థం ఏంటి బాంబేలో ఉన్న జనులు ఇక్కడ కూడా అంతే బలం కూడా వాళ్ళు చూపించారు అన్నమాట సో జగత్తు తెలుసుకోలేకుండా ఉంది అంటే జగత్తు అంటే ఈ జగత్ కాదు జగత్తులో ఉండే జనులు మానవులు అర్థం ఎవరికి తెలుసుకునే అవకాశం ఉందో వాళ్ళు తెలుసుకోలేకపోతే అయ్యో పాపం తెలుసుకోలేకపోతున్నారు అని అనుక్రోషాన్ని లేక దుఃఖాన్ని ప్రకటించారు సో ఎందుకంటే చూడండి సంసారులు చిన్న చిన్న విషయాలలో తగులుకొని ఉంటారు చిన్న చిన్న విషయాలు చాలా చిన్న విషయాలు ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ సోదరులతో ఏదో ఆస్తి తగాదా పడుతున్నాడు ఏదో కొంత వచ్చింది ఇంకా రావాలని తగాదా పడుతున్నాడు నాతో వెళ్ళపుచ్చాడు నాతో నా ముందు బాధపడ్డాడు అయ్యో నేను ఇంత కష్టపడిపోతున్నాను ఈ సోదరులతో తగాదా వచ్చింది ఇలా అవుతోంది అలా అవుతోంది నాకు అన్యాయం జరుగుతుంది నేనన్నాను నువ్వు పని చేయవాయా నీకు వాళ్ళు ఏది ఇచ్చారో అది మూటకట్టవు మూటకట్టి ఓ దండం పెట్టు నా ఇళ్ళరా మీరు నాకు ఇచ్చినందుకు నేను కురతార్ చూడను అని దండం పెట్టు దండం పెట్టి వాళ్ళకు ఆశీర్వచనం ఇచ్చి నువ్వు రోడ్డు మీద పడు బయటకు వచ్చి వాళ్ళతో పెట్టుకోకు అని చెప్పాను అంటే అదేలా కుదురుతుందండి అన్నాడు అప్పుడు అనుకున్నా ఈ సంసారులు చిన్న చిన్న విషయాలలో తగులుకొని ఉంటారు వాళ్ళు అల్కు రాయంతో అనలేదు ఉడికి అలుకు అలా ఉంటుంది సంసారులు అంటే చిన్న చిన్న విషయాలలో తగులుకొని ఉంటారు వాటికి ఏమీ సారమేమి ఉండదు వీళ్ళు దెబ్బలాడుకునే వాటి గురించి సారమేమి ఉండదు నిస్సారమైన విషయాల గురించి దెబ్బలాడుకుంటారు అది సార్ ఓ ఒక చోట పెళ్ళి సంబంధం కుదుర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు అన్నీ అమ్మాయి నచ్చింది అబ్బాయి నచ్చాడు వంశాలు గోత్రాలు జాతకాలు గ్రహాలు అన్నీ సెట్ ఇవన్నీ సెట్ అయ్యాక దగ్గర ఆగింది కట్నం ఎంతో కొంత కట్నం ఇవ్వడం ఏవో ఉంటాయి ఒకే డబ్బుది ఏండి ఇటు నుంచి అటు వాటి నుంచి ఇటు ఈ మార్పులు ఏవో అవుతూ ఉంటాయి లక్ష్మీ చెంచలం వీడియోలో నుంచి వాడి జీవితంలోకి ఎలా వెళ్తూ ఉంటుంది అదో పెద్ద ఇష్యూ కాదు కట్నం ఎంత ఎంత దగ్గర ఆగిద్దంటే పదివేలు తేడా దగ్గర ఆగింది వాళ్ళకి వీళ్ళకి టెన్ థౌజండ్ డిఫరెన్స్ దగ్గర ఆగింది నేనున్నాను అక్కడ నా ప్రారంభం అలా ఉండబట్టి నేనున్నాను నేను అన్నాను ఇంకా ఇంకా మానేయండి ఆ డిస్కషన్ మానేసేయండి ఆ పదివేలు నేను ఇచ్చేస్తున్నాను కాబట్టి మీరు వెళ్ళిపోయి పెళ్ళి చేసేసుకోండి మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు నీకు ఎందుకు అది నేను పట్టుకొస్తాను నీకు ఎక్కడ ఎక్కడ నువ్వు ఫలానా డేట్ చెప్పు నేను అక్కడ నీకు సప్లై చేసేస్తాను ఇచ్చేస్తాను నీ పని అయిపోయింది మీరు పెళ్ళి ముహూర్తం పెట్టేసుకోండి అని నేను సరే నేను ఇవ్వలేదు వాళ్ళు అదే ఆయన అలా చెప్తున్నాడు తగ్గు అని వాళ్ళే తగ్గిపోయి పెట్టేసుకోండి సో సంసారులు చిన్న చిన్న విషయాలలో తగులుకొని ఉంటారు సంసారుల యొక్క లక్షణం అది అంచేతనే ఆక్రోషం అయ్యో పాపం అనే ఆక్రోషం సో శ్రీకృష్ణుడు అటువంటి అనుక్రోషాన్ని చూపిస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఈ పరమేశ్వరుడు పరమేశ్వరుణ్ణి గుర్తించాలి పరమేశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు గుర్తించాలి వీడు గుర్తించడు గుర్తించకుండగా తన స్వరూపాన్ని విస్మరించి హింసపడుతూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు ఏవంభూతం పరమేశ్వరం పరమాత్మ ఈ ప్రకృతి సాత్విక రాజస్వభావములకు అతీతుడుగా ఉంటాడు వాటిని నిలబెడుతున్నా వాటికి అధీనుడై ఉండడు వాటికి వశుడై ఉండడు అది పరమాత్మ యొక్క లక్షణం మరి మా మాట నువ్వు తెలుసుకుంటే నువ్వు అంతే తెలుసుకోగలిగితే నువ్వు అంతే ఇప్పుడు దేవుడికి భయం ఉంటుందా ఉండదు ఎవరికైనా ఒకడు భయపడుతున్నాడు అనుకోండి మరి వీడికి ఉంది కదా భయం అంటే వీడు తెలుసుకుంటే వీడి భయం ఏమవుతుంది పోతుంది భయం తెలుసుకుంటే పోతుంది చేస్తే ఏం పోదు మీరు ఏది చేసినా పోయేది కాదు అది తెలుసుకుంటే పోతుంది భయము ఒక ఆసక్తి దేవుడికి ఆసక్తి ఉండదు వీడు ఆసక్తితో భయపడుతున్నాడు దాని వీడు ఆసక్తిని వదిలిపెట్టేసాడు అనుకోండి ఆసక్తితో బాధపడేవాడు వీడు దే ఇంకో లక్షణం వీడికి ఈ రకంగా వారు లక్షణాలు ఉన్నాయి దేవుడికి వీడికి తేడా ఈ లక్షణాలు వీడు తెలుసుకుని సంపాదించేస్తే వీడే దేవుడు ఇంకా వేరే దేవుడే ఉండడు వీడి వీడి ఆత్మస్వరూపమే దేవుడు అంటే అంతే సో మొత్తం కిటుకంతా తెలుసుకోవడంలో ఉంది తెలుసుకుంటే పని అయిపోయినట్టే సో ఏవంభూతం అప్పు పరమేశ్వరం పరమేశ్వరుడు ఇట్టివాడు అంటే ప్రకృతిని తన వశంలో పెట్టుకునేవాడే కానీ ప్రకృతికి వశమయ్యేవాడు కాదు అటు అది ఏంభూతం అనే దానికి పూర్వ శ్లోకార్థం వస్తుంది అటువంటి పరమేశ్వరుడు నన్ను నాభిజానా తెలుసుకోలేకపోతున్నారు జనులు ఎటువంటి వాడు పరమాత్మ అంటే నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం పరమాత్మ నిత్యశుద్ధము ఆత్మ నిత్యశుద్ధము ఇప్పుడు అగ్ని ఉంది అగ్ని శుద్ధంగా ఉంటుందా అప్పుడప్పుడు శుద్ధంగా ఉంటుందా లేకపోతే ఎప్పుడూ శుద్ధంగా ఉంటుందా నిత్యశుద్ధము సూర్యుడు నిత్యశుద్ధుడు సో అలాగే ఆత్మ కూడా నిత్యశుద్ధము ఎప్పుడూ శుద్ధమే శుద్ధంగా ఆకాశము నిత్యశుద్ధము అలాగే ఆత్మ కూడా నిత్యశుద్ధము కానీ వీడేమనుకుంటాడు ఆత్మయందు పుణ్యపాపాలు ఉన్నాయనుకుంటాడు ఎందుకు అది ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మయందు కర్తృత్వాన్ని పెడతాడు కర్తృత్వము లేని ఆత్మయందు కర్తృత్వాన్ని పెడతాడు పెట్టి కర్తృత్వాన్ని బట్టి పుణ్యపాపాలు ఆత్మయందు సంక్రమించాయి అని భ్రమపడతాడు ఇప్పుడు ఆకా మీరు గోడకి రంగు వేశారనుకోండి ఈ తెల్ల రంగు ఈ గోడకి వేసి ఎర్ర రంగు ఆ గోడకు వేశారనుకోండి సపోజ్ అప్పుడు ఇక్కడ ఆకాశము తెల్లగాను అక్కడ ఆకాశం ఎర్రగాను ఉంటుందా ఉండదు ఎందుకంటే గోడకు వేసిన రంగు గోడకే ఉంటుందప్ప ఆకాశానికి ఉండదు అలాగే పుణ్య పాపములు సుఖదుఖములు ధర్మాధర్మములు ఈ ఈ ద్వంద్వాలన్నీ కూడా దేహము మనస్సు అనే జడ ప్రకృతి కార్యములకే ఉంటాయి తప్ప వాటి ఎందు ప్రకటమయ్యే ఆత్మ చైతన్యానికి ఉండవు ఇప్పుడు సినిమాలు ఉన్నాయనుకో సినిమా దృష్టాంతంగా చెప్తూ ఉంటాను మరో నాకు స్వామీజీ అస్తమానం సినిమాలు చూస్తాను అనుకున్నారు ఊరికే దృష్టాంతమే సో కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి ఇప్పుడు సక్సెస్ అయిన సినిమా ప్రకాశింపజేసేది ఏది ప్రాజెక్టర్ కాంతి ఫెయిల్ అయిన సినిమాని ప్రకా అదే ఇప్పుడు సక్సెస్ సినిమాని ప్రకాశింపజేస్తే ఆ ప్రాజెక్టర్ ప్రకాశానికి గొప్ప ఫెయిల్ అయిన సినిమాని ప్రకాశింపజేస్తే దానికి తక్కువ అలాంటివి ఏమైనా ఉంటాయా ఉండవు ఎందుకని నిత్య శుద్ధం తర్వాత నిత్య బుద్ధము ఆత్మచైతన్యము నిత్య బుద్ధము అంటే దాని యొక్క జ్ఞానము నిత్యం ఇప్పుడు మనస్సులో జ్ఞానము అజ్ఞానము అనే రెండు ద్వంద్వాలు ఉంటాయి ఆపోజిట్స్ అవి మనస్సులో ఉంటాయి కానీ ఆత్మస్వరూపంలో ఉండవు ఇప్పుడు నేను చెప్తాను నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను లేవండి మీకు తెలుగు వచ్చునా అని అడుగుతా అడిగితే ఏమని చెప్తారు వచ్చును అని చెప్తారు వచ్చును అని చెప్తారా లేకపోతే ఉండాకండి నేను మా మా ఇంటి ఆయన్ని లేకపోతే ఇంటి ఆవిడ్ని ఇంటి ఆయన్నో ఇంటి ఆవిడో ఒకసారి కన్సల్ట్ చేసి చెప్తానని చెప్తారా అలా కన్సల్ట్ ఏం చేయక్కర్లేదు కదా లేకపోతే నైబర్ని కన్సల్ట్ చేయాలా అక్కర్లేదు కదా వచ్చును అని చెప్పొచ్చు ఎందుకని ఎందుకంటే మీలో తెలుగు యొక్క జ్ఞానం ఉండడమే కాదు ఆ జ్ఞానముకు సాక్షి కూడా మీరే కదా కాబట్టి నాట్ ఓన్లీ యూ నో బట్ ఆల్సో యు విట్నెస్ దట్ యు నో ఓకే అందుగురించే కన్సల్ట్ చేయక్కర్లేకుండగా చెప్పేశారు తెలుగు వచ్చును సరే మీకు జర్మన్ భాష వచ్చునా అన్నారనుకోండి అయ్యో ఇది దీని విషయం ఆన్సర్ చెప్పే మళ్ళీ సెల్ ఫోన్ తీసేవాళ్ళనో కన్సల్ట్ చేసి నాకు జర్మన్ భాష వచ్చునా రాదా అని కన్సల్ట్ చేస్తే సమాధానం చెప్పాలా అక్కర్లా తక్కువనే రాదు అని చెప్పచ్చు ఎందువల్ల మీకు జర్మన్ భాష యొక్క జ్ఞానము లేకపోవట అంటే జర్మన్ భాష యొక్క అజ్ఞానము మీ మనస్సులో ఉంది అంతేకాదు ఈ అజ్ఞానము గలదు అని కూడా మీకు తెలుస్తూ ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞానము అజ్ఞానము తెలుగు యొక్క జ్ఞానము జర్మన్ భాష యొక్క అజ్ఞానము ఈ రెండు మీవవుతాయా లేకపోతే ఈ రెండింటినీ సాక్షిగా ఉండే ఆ చైతన్యం మీరవుతారా ఏదవుతారు మీరు చైతన్యమే తర్వాత తెలుగు భాష వచ్చును అని మీకు తెలిసింది కాబట్టి మీరు ఏమిటనమాట తెలివి జర్మన్ భాష రాదు అని తెలిసింది కదా కాబట్టి మీరు జర్మన్ భాష రాదు కాబట్టి అజ్ఞానియా లేక జర్మన్ భాష రాదు అని తెలిసింది కాబట్టి తెలివియా వాట్ ఆర్ యూ తెలివి ఇప్పుడు ఇది ఉంటుందంటే లోకంలో జనులు ఉంటారు మార్కెట్లో ఉంటారు జనరల్ వాళ్ళకి ఆత్మస్వరూపం తెలుసా తెలియదు మనం ఆత్మస్వరూపం మనకి తెలియదు అని తెలుసా వాళ్ళకి తెలియదు అది కూడా తెలిస్తే అక్కడ ఎందుకుంటారు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అర్థమైందండి బజార్లో ఉన్న వాళ్ళకి మార్కెట్ ప్లేస్లో అంద అందుకే జనరల్ దృష్టాంతంగా చెప్తున్న వాళ్ళు నాకేదో కోపం అనుకోద్దు మీరు మార్కెట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఆత్మస్వరూపము తెలియదు ఆత్మస్వరూపం అనేది ఒకటి ఉందని అది తెలియకపోతే సంసారములో బంధమని అది తెలిస్తే మోక్షమని వాళ్ళకి తెలుసా తెలియదు ఏమండే దేవాలయానికి వెళ్తారు ఇప్పుడు తిరుపతికి వందలాది మంది వేలాది మంది వస్తారు వాళ్ళకి ఆత్మస్వరూపం తెలుసా తెలియదు ఆత్మస్వరూపం తెలియకపోతే సంసారమని ఆత్మస్వరూపం తెలుసుకుంటే మోక్షమని అది తెలుసా పోని అది తెలీదు వేదాంత క్లాసుకు వచ్చిన వాళ్ళకి పరిస్థితి మారుతుంది ఏమిటి గీత చదువుకునే వాళ్ళకి ఏమిటి ఆత్మస్వరూపము మనకి తెలియదు కానీ ఆ సంగతి తెలుస్తూ ఉంటుంది మనకి ఆత్మస్వరూపము తెలియదు అని తెలుస్తూ కదా అబ్బా కాబట్టి ఇప్పుడు మీరు అజ్ఞానియా జ్ఞానియా జ్ఞాన్ నిజంగా ఎందుకంటే ఆత్మ మీరు మనస్సు యొక్క అజ్ఞానం నుంచి సాక్షి చైతన్యం యొక్క ఎరుకలో మీరు ఆల్రెడీ ప్రవేశించారు ఆత్మస్వరూపము మనకి తెలియదు దాన్ని మనం తెలుసుకుంటే మోక్షము కదా భగవద్గీత పుస్తకం పట్టుకుని క్లాస్లో కూర్చున్నది కాబట్టి ఆల్రెడీ హాఫ్ ది బ్యాటరీస్ మాన్ ఇంకా అంటే మీ స్వరూపము అజ్ఞానమా లేకపోతే జ్ఞానమా ఇప్పుడు చెప్పండి జ్ఞానము నిత్య బుద్ధస్వభావం ఆత్మచైతన్యము అది నిత్య బుద్ధ స్వభావము జాగ్రత్త అవస్థలో ఉండే అనుభవాలన్నీ ఆత్మచైతన్యమునకు సాక్షిగా తెలుసుకుంటూ ఉంటుంది స్వప్నావస్థలో ఉండే అనుభవాలన్నీ కూడా ఆత్మచైతన్యము సాక్షిగా తెలుసుకుంటూ ఉంటుంది అంతేకాదు నిద్రావస్థలో ఏ అనుభవాలు ఉండవు ఆ విషయాన్ని కూడా ఆత్మచైతన్యము సాక్షిగా తెలుసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆత్మ నిద్రపోదు ఆత్మ నిద్రపోతే నిద్రలో ఏమీ తెలియలేదు అని మీకు తెలిసిందా లేదా తెలిసింది కదా మరి అది ఎలా తెలిసింది నిద్రలో ఏమీ తెలియలేదు అని మీకు తెలిసింది అంటే మీ అందు ఆ సాక్షి చైతన్యము జాగృతమై ఉన్నది